మహా మహాపరిషుద్ధుడ మహాగనుడ కృపాసత్య సంపూర్ణుడ జీవం కలిగిన దేవా జీవాధిపతి అయ్యున్న తండ్రి నీతి న్యాయములు జరిగించుతున్న గొప్ప దేవుడా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన మహోన్నతుడ మహాగనుడ కృపాసత్య సంపూర్ణుడు అయ్యున్న దేవ వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ఈ దినమంతా ప్రవ్వా నీ కృపలో తండ్రి నాయన మీరు మమ్మల్ని కాపాడినారు దివారాత్రములు దేవా తండ్రిని కంటి పాపవలే కాచి కాపాడిన తండ్రి ఈ దినమంతా ప్రభానైనా మీరు మాకు తోడుగా సహాయకుడుగా సహకారిగా ఉంటూ ఈ దినమంతా మీరు మమ్మల్ని నడిపించినారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నా దేవా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభ ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం నువ్వు అనుగ్రహించిన కృప ఆ కృపను బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటారో అక్కడ వాడి మధ్య నువ్వు ఆ రీతిగా మీరు మా మధ్యలో ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాం తండ్రి ఇదిగో పాటల ద్వారా మీరు మహిమ పొందండి వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడండి నా ప్రభ మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దాయించండి ఎవరైతే మా ప్రియులు రాలేదో ప్రభ వాళ్ళందరినీ ప్రభ యొక్క ఆరాధనలోకి నడిపించి ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరే ఆధిపత్యం చలాయించి మీ నామానికి మహిమకరంగా ప్రభ आराधन मेरे जर आ रीति का प्रभ भी महिम पेश क्रिस्त नाम सुप्रभो दिव्य क्षमा पापक्षमा కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను क्षमा పక్షమా నీ మరణపు వేదన కోనాపై పై ప్రేమా అంతదయా స్వామి నామదికి ఎందుల కో నా పై ప్రేమా అంతదయ పాపక్షమా నమ్మి నవారిని కాదనవనియో నెమ్మది నొస ప్రభుడవని నమ్మి నవారిని కాదనవనియో నెమ్మది నొసగేడునా ప్రభుడవని నమ్మితిని పాదం ములను మితినీ పాదం భాసి సిలవలో పాపక్షమా ఏప్రభుని దివ్యక్షమా భాసి సిలవ పాపక్షమా ప్రేస్తాం కీర్తనల గ్రంథము నూట ఏడో అధ్యాయము కీర్తనల గ్రంథము నూట అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం ప్రేర్ చేసుకుందాం పరిశుద్ధుడా మొహానదుడ మహాగనుడ తేజో మేడ నీ పరిశుద్ధ గణమైన నామానికి కోటాను కోట నమస్కారాలు వందనాల స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి గడిచిన కాలం కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్నావు నేనా ప్రాడందరి నామాన్ని మేమే తెచ్చుకున్నారు పాడుదారిన నామాన్ని మేము తెచ్చుకున్నారు తండ్రి వాక్యం దగ్గరికి మేమందరం వచ్చి ఉండగా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడండి అల్పుల మయోగ్యులము నా దేవా దేనికి పనికి వారిని వారము అని తండ్రి అయ్యా వట్టి వారం వట్టి నా ప్రభు ఈ వాక్యం ద్వారా తండ్రి అయ్యా నీ మరుగు చేసి అందరితో మీరే మాట్లాడి మృదయాలను తృప్తిపరచి మమ్మల్ని అందరినీ ఆదరించమని ఏసు పరుశుధనాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి కీర్తనల గ్రంథము ఈ నూట ఏడో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఏమంటున్నారంటే ఏల అనగా ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరచి ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడంట ఏం ఆశ కలిగి ఉండాలి ఏం ఆశ కలిగి ఉండాలంటే దేవుని అందు మనం వేసు ప్రభుని ఎరిగిన వారము కాబట్టి మన ఆశలు ఎట్లుంటాయంటే దేవుని సంతోష పెట్టే ఉండాలని కొంతమంది కోరుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సంతోష పెట్టే విధంగా కొంతమంది ఉంటారు కొంతమంది దేవుని దుఃఖపరిచే విధంగా కొంతమంది ఉంటారు ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మీరు ఆశ గల ఆశ గల ప్రాణాన్ని నేను అంటున్నాడు ఏం ఆశ కలిగి దేవా నేను సంతోష పెట్టే బిడ్డగా మనం ఉండాల దేవుని ఆనంద దేవుని ఆరాధించే విషయంలో కానీ దేవుని సంతృప్తి విషయంలో మనము ఆశ కలిగి ఉండాలంటారు నీకు నచ్చనికే నీకు నచ్చే విధంగా మేము ఉండాలా రవ్వా నిన్ను దుఃఖ పెట్టేవారుగా మేము ఉండకూడదు సుతించటంలో కానీ దేవుని ఘనపరచడంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మనము దేవునికి ఇష్టంగా నడుచుకోవాలని మనం ఆశపడితే మన ప్రాణాన్ని తృప్తిపరచడంట కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళు దేవుని సంతోష పెట్టేవారుగా ఏం చేస్తారంటే కొంతమంది దేవుని సంత సంతోష పెట్టాలని ఎక్కడెక్కడికో వెళ్తుంటారు వస్తుంటారు అంటే కొన్ని గుడులకి వెళ్ళి దేవుని సంతోష పెట్టాలని వాళ్ళు నిజమైన దేవుని వాళ్లకు తెలియకనే వాళ్ళు వెతుకుతున్నారు కానీ దేవుడు అంటు నిజమైన దేవుని సంతోష పెట్టే వారిగా వారు ఉంటున్నారా ఉండట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేలకు వేలు వేలకు వేలు వెళ్ళి వాళ్ళ గుళ్ళ పెట్టి వస్తున్నారు కానీ మరి మా దేవుడు సంతోషపడుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు భ్రమపడుతున్నారు కానీ నిజమైన సంతోష నిజమైన దేవుని సంతోష పెట్టే వారిగా ఉండాలా ఇక్కడ ఆశగల ప్రాణం తృప్తిపరచానంటే ఏం ఆశ కలిగి ఉండాలా ప్రభు నీ పట్ల మేము నిన్ను దుఃఖ పెట్టే వారిగా మేము ఉండకూడదు నిన్ను సంతోష పెట్టేవారిగా మేము ఉండాలని ఆశపడాలంట అదే కీర్తన గ్రంథంలో నూట అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు వాని జీవన వాని జీవిత దినములు కొద్ది వగును గాక వాణి ఉద్యోగమును వేరొకడు తీసుకొను గాక దేవుడు ఇక్కడ ఏమంటాడంటే ఇసుప్రభు ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం అంటే ఏంటి ఆయన సేవా జీవితం వాణ్ణి ఉద్యోగం వేరే అంటే కొంత కొంత సేవ చేసి సేవలో వారి ఉద్యోగము వేరే ఆ ప్లేస్ లో దేవుడు అంట వేరే ఆ ప్లేస్ లో దేవుడు ఇంకొకరిని నిలబెడంట ఉద్యోగం అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుని సేవ అంట ఒక ఉద్యోగంలో ఉన్నామంట మనం ఒక ఉద్యోగంలో ఇప్పుడు మనం చేసే ఈ లోకానుసరమైన జాబు కొద్ది కాలం ఉంటది దేవుడు నీ ఉద్యోగము వేరే మనం సేవలో చేసేటప్పుడు సేవ చేసేటప్పుడు ఆ సేవలో మనం కొనసాగుతూనే ఉండాల కొనసాగకుండా మనం ఆ సేవను బ్రేక్ చేసామనుకో ఆ సేవ ఆ ప్లేస్ ఇంకొకతరిని ఇంకొక ఇంకొకరిని తీసుకొచ్చి ఆ ప్లేసులో దేవుడు నుంచోబెడతాడంట దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అలాగా ప్రభు అంటున్నాడు ఉద్యోగం అంటే దేవుని పనివారం మనము ఆయన పనివారంగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు యజమానునితో ఒక పనివారిగా ఉంటే మనము ఆ పని అంతవరకు చేసి వెళ్ళిపోయేవారిగా ఉంటాము ఒక దాసునిగా ఉంటే మనము ఎప్పుడు అతనికి ఒక దాసోహం చేసినట్టుగా దాసోహం చేసేవారిగానే ఉంటాం ప్రభువుకు నే మనమైతే ఎట్లుండాలంటే ఆయన దాసులుగా ఉండాలంట పనివారిగా ఉంటే మనం మనం జాబ్కి వెళ్తాము లేదా పనికి వెళ్తాము పనికి వెళ్ళిన చోట ఎట్లుంటారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి వచ్చేస్తాం అయితే ఇక్కడ దాసత్వంలో ఎట్లుందంటే ఎప్పుడు ప్రభు పా పాదాలకు అంకితం అయ్యే వారిగా ఉంటాం అనమాట పనివారిగా చేసేవారేమో ఆ పని వరకు చేసి వెళ్ళిపోతాం దాసులుగా ఉంటే ఎట్లుంటాం అంటే ఎప్పుడు ప్రభు పాదాల చెంత ఆయన పాదాలు హత్తుకునే వారిగా ఉంట ఉంటామంటాం నాకు అనిపించింది ప్రేర్ చేసుకునేప్పుడు మమ్మల్ని పనివారిగా కాదు ప్రభు నీ దాసులుగా మమ్మల్ని నుంచు నీ దాసులుగా ఉంటే ఎప్పుడు నీ పాదాల చెంత ఉండే ఆ బాధ్యత ఆ మాకుంటుంది కదా ప్రభు అని అనిపించింది వాక్యం చదివినప్పుడు దేవా ఇప్పుడు లోకంలో లేని వారికి ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు ఏసు ప్రభు మన జీవితంలోనికి రావటమే గొప్ప ధన్యత ఆ యేసు ప్రభు మన జీవితంలో రాకపోతే రక్షణ మనకు తెలిసేది కాదు నిజమైన దేవుడెవరో మనకు తెలిసేది కాదు మనము నిత్య కొరకు మనం నిత్య మనం పాలు పంపులు కాదు అయితే నిజమైన దేవుడు మనకు పరిచయం అయ్యాడు మన మన జన్మం ధన్యమైంది కాబట్టి దేవుడు అంటున్నాడు ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు అలాగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనం మనం చేసే సేవ జీవితంలో దేవుడు మన చేస్తున్న సేవలో ఇంకా మనము ఆశపడి ఉంటే దేవుడు ఇంకా ముందుకు ముందుకు ముందుకు మనల్ని తీసుకెళ్తాడు ఒకవేళ మనము ఆ సేవ చేయకుండా అంతవరకే మనం బ్రేక్ చేస్తే ఆ ప్లేస్ లో దేవుడు ఇంకొకరిని తీసుకో ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు ఎనిమిదో వచనంలో అంటున్నాడు వాని ఉద్యోగము వేరే ఒకటి తీసుకొను కాక అంటే ఒక మనిషి అక్కడ బ్రేక్ అయితేనే కదా ఇంకొకరికి దేవుడు అప్పజెప్పేది అట్లాగా మనము ఉండొద్దు దేవుని సేవలో మనము ముందుకు సాగేవారిగానే ఉండాల అట్లాగే ఇంకొక అధ్యాయం మనం చదువుకుందాము రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో ఏమంటున్నాడంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకోవచ్చు మనం మన ఎందు ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరం అందు శిక్ష విధించను అంటున్నాడు దేవుడు మనము శరీరానుసారంగా అనుసరింపగా ఆత్మానుసారంగా అనుసరించాలంట శరీరం ఏమో భూమి మీదవి అనుభవించు భూమి మీద ఉన్నంత కాలము అనుభవించు మంచిగా ఉండు తిను తాగు సుఖించానే శరీరం ఏం చేస్తా శరీరం ఏమో బలహీన పరుస్తుంది శరీరం ఏకాడికి సుఖ సుఖపడాలని శరీరం ఆత్మ ఏం చేస్తుంది దేవుని విషయాల కొరకు ఆత్మ ఆలోచిస్తూ ఉంటది దేవుని ప్రార్థించ ప్రార్థించాలా దేవునితో గడపాలా వాక్యం ధ్యానించాలని ఆత్మ కోరుకుంటే శరీరం ఏమో బలహీనపరుస్తుందంట అయితే ఇక్కడ ఏమంటాడంటే శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలట శరీరం అనుసరింపగా ఆత్మ అనుసరించి నడుచుకోవాలంట దేవుడు తన కుమారుణ్ణి మన కోసం ఈ భూమిదికి పంపించిండు పంపించి ఆయన దేవుడు మన ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించిండు మన మన వల్లే మానవుని లెక్కనే జీవించిండి భూమిద దేవుడు తన వచ్చేటప్పుడు తన మహిమతో రాలేదు ఒక మనుష్య రక్త మాంసం కలిగిన మనుషుని పుట్టిండు పుట్టి దేవుడు తన తన దేవుడు రాత్రంతా ప్రార్థన చేయటం పగలంతా తన శిష్యులతో వెళ్ళి సేవ చేయటం అక్కడ అద్భుతాలు దేవ్ దేవుడిని ఎదుటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు ఏ సంసిత వచ్చినా కుంటి వారిని ముట్టిండు కుంటి వారికి చూపు అయితే దేవుడు రాత్రి అంతా పరిశుద్ధాత్మ నింపుకొని ఆయన ప్రార్థన చేసి కాబట్టి ఆ అద్భుతాలు దేవుడు చేయగలిగిండు అయితే మన కొరకు తన అద్వితీయ కుమారుని ఈ భూమి మీది కాబట్టి మనము శరీరానుసారంగా అనుసరింపగా ఆత్మానుసారంగా నడుచుకోవాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏడో వచనంలో అదే రోమీల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నదంట చూడండి ఏమంటున్నాడు దేవుడు శరీరానుసంధమైన మనసు దేవునికి విరోధమైనదంట అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడనిరదు అంటే శరీరానుసారంగా మనం నడుచుకుంటే ఉంట అది దేవునికి విరోధమై ఉందంట అది ధర్మశాస్త్రానికి ఏ మాత్రము లోబడదు దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు శరీరానుసారంగా నడుచుకుంటేనేమో దేవునికి ఇష్టం లేదు అట్లాగే ధర్మశాస్త్రాన్ని కూడా లోబడదంట ఏ మాత్రమును లోబడనీరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనీరరు అంటే మనం శరీరానుసారంగా నడుస్తే గనక దేవుని సంతోష పెట్టలేమంట శరీరము ఈ లోక భోగ కోరుకుంటది కానీ ఆత్మానుసారంగా ఆలోచిస్తుందా ఆలోచించదు శరీరము ధనవంతుడుకు ఈ బైబుల్ గ్రంథంలో కథను గురించి వ్రాయబడింది నా శరీరం నా ప్రాణమా తినుము తాగుము సుఖించము నీకు కావలసినంత నా దగ్గర ఉంది అంటే దేవుడు ఏమన్నాడు ఈ రాత్రే నీ ప్రాణం తీస్తున్నాను అని దేవుడు మాట్లాడాడు అప్పుడు తనకు శరీరానికి కావలసినంత సంపాదన ఏం చేసుకుంటాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించము అన్నాడు అప్పుడు దేవుడే తనతో మాట్లాడిన మాట నీ నీ ప్రాణం నీ రాత్రిగే అడుగుతున్నాను అంటే అప్పుడు అతను ఆ సంపాదించిన శరీరం సంపాదించిన సంపాదన అంతా ఏం చేసుకుంటాడు అట్లాగా ఆత్మానుసరమైన విషయంలో మనము మనసు పెట్టాలంట ఆత్మానుసరమైన విషయంలో మనసు పెట్టకపోతే అది దేవుని సంతోషపరిచేవారిగా ఉండదంట తొమ్మిదో వచనంలో కూడా అంటున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల దేవుని ఆత్మ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువుతున్నాను దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వ గాని శరీర స్వభావం గలవారు మన దేవుని ఆత్మ మనలో నివసిస్తేనంట మనము ఆత్మస్వభావం గలవారం అంట శరీర స్వభావం గలవరం కలవారం కాదంట ఆత్మ మనలో నివసించాలంటే మనం ఏం చేయాలా దేవునికి లోబడాల దేవునికి లోబడాలంటే మన మధ్యలో ఒక పోరాటం జరిగింది శరీరం ఏమో లోబడద్దు ఆత్మ ఏమో దేవునికి దేవుని దగ్గర లోబడాలంటది ఈ రెండింటినీ కాక ఈ సైతాన్ని మనల్ని దేవునికి దగ్గర కాకుండా ఎప్పటికప్పుడే ఏం చేస్తుందంటే మనం ప్రార్థనలో బలపడకుండా వాక్యంలో బలపడకుండా ఈ సైతాన్ని ఏం చేస్తుందంటే ఒక కుట్ర పొందుతుంది దేవునికి సమీపం ఉండకుండా ఈ సైతాన్ని ఏం చేస్తుంటే ప్రార్థన చేసుకోకుండా ఏదో ఒకటి అల్లరి లేపిద్ది లేకపోతే మన శరీరానికి బలహీనతనే తీసుకొస్తుంది లేకపోతే మన కుటుంబంలో ఏదో ఒకటి ఇప్పుడు మనకు సపోజ్ ప్రార్థన చేసుకోవాలా నేను ఇప్పుడు దేవునితో కూర్చోవాలా దేవునితో గడపాలా ఇప్పుడు నేను ప్రేర్ చేసుకోవాలా ఆత్మ బాగా ఆత్మ పూరులుగా వర్షిప్ ప్రార్థన చేయాలా అనేకుల కొరకు కనీసం దేవుడి దగ్గర రెండు గంటలు కూసోవాలని మన తలంపుల ఆలోచన పుడుతుంది పుట్టినప్పుడు సైతాన్ని ఏం చేస్తా అంటే ఆటోమేటిక్ ఒక్కొక్కసారి ఏమో అటంకం ఉండకుండా పేరులో గడపడానికి అవకాశం ఉంటది ఒక్కొక్కసారి సైతాన్ని ఏం చేస్తుంటే దేవునితో గడపకుండా ఈమె గనక ఇతను గనక ఆ దేవుని సన్నిధిలో మోకాలు మొరపెడితే మా సాతాను సైన్యం అంతా కూలిపోతుంది మా పని జరగకుండా దేవుని పని జరిగే అవకాశం ఉంటది కాబట్టి అని ఎట్లాగైనా ప్రేరు చెడగొట్టాల ఎట్లాగైనా గొడవ సృష్టించాలని ఏదో ఒక విధంగా గొడవ తీసుకొచ్చి మనల్ని ప్రార్థనకి ఎప్పుడైతే మనం ప్రేర్ చేసుకుందామని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుందామనే మనసు మనకు కలిగితో ఆ సైతాన్ అనేది మనం ప్రార్థన చేయకుండా ఏదో ఒక గొడవ సృష్టించుకొని వచ్చి మనం ప్రార్థన చేడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది ప్రార్థన చెడగడానికన్నా ప్రయత్నం చేస్తుంది మన ఇంట్లో కావచ్చు బయట వ్యక్తుల ద్వారా కావచ్చు ఇతరుల వ్యక్తుల ద్వారా కావచ్చు ఆ ప్రార్థన మనము ఆ మనసు మనం ప్రార్థన ఇంకా ఏం ఇప్పుడు సపోజ్ మనం ప్రార్థన చేసుకుందాం దేవంతా గడపాలని అనుకున్నాం అయితే ఎవరో ఒకరు మన ఇంటికి వస్తారు వచ్చినప్పుడు అరే ఫలానా వ్యక్తి వచ్చింది కదా ఆ రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయిందేమో అని మనం అనుకుంటాం అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ వ్యక్తి ఏం చేశారంటే అతను ఆ వ్యక్తి వచ్చింది మన వచ్చి ఏం చేశారంటే ఆ మాట ఈ మాట ఏదో అట్లా ఇట్లా ఏదో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడి మాట్లాడి ఏం చేశారంటే ప్రార్థనలో మనము ఇంకా ప్రార్థన ఇంకా ఇంతసేపు అయింది కదా ఇంక ఇప్పుడు ప్రార్థన చేయాలన్నంత మనస్సు మనస్సు మారేదాకా ఆ మనిషి ఏదో ఒక మాటల్లో మనల్ని పెడతానే ఉంటది పెడతానే ఉంటది చాలా మంది అనుభవాలు కొన్ని కొన్ని సార్లు అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి అట్లా మాట్లాడిన తర్వాత మనకు మన ప్రార్థన మీద ఇంకా ఇంట్రెస్ట్ పోయేంత వరకు మాట్లాడే అతను వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు మనం ప్రార్థన చేయాలి కదా ప్రార్థన చేయటప్పుడు మన మనసు అంటే ఇంతసేపు ఈ వ్యక్తితో ఇంకా మిగతా పనులు నేను చూసుకోవాలన్నట్టు మనకు ప్రార్థన మీద ఇంట్రెస్ట్ పోయిద్ది అప్పుడు ఏం చేసింది సైతాన్ అక్కడ కుట్ర జరిగించింది మనం దేవునితో గడపకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా సైతాన్ అక్కడ కుట్ర చేసింది కుట్ర చేసినప్పుడు సరే ఆ సమయం అట్ట అయిపోయింది ఇంకా సాయంకాలం సమయం మనకు ఉంది కదా ఎట్లాగైనా దేవునితో మనం కూర్చోవాలని మన మనసును దృఢపరుచుకొని దేవుని పాదాల్సిందా కూర్చుంది అప్పుడు దేవుడే అప్పుడు ఏం చేశాడంటే తైతాన్ని శోధించడానికి వచ్చిన కొడుక దేవుడు మనకు అడ్డు అక్కడ ఏం చేశాడంటే ఒకసారి అంటే నా బిడ్డని ఆటంకపరచినవు ఇప్పుడు నువ్వు ఆటంకపరచడానికి వీలేదని దేవుడే మనకు ద్వారాలు చేరుస్తాడనమాట ఇక్కడ కీర్తన గ్రంథంలో ఫస్ట్ మొదటిగా మనం చదువుకున్నాం కదా ఆశ గల్ల ప్రాణాన్ని తృప్తి పరుస్తానని ఒకసారి మనము ఆశ ప్రార్థన చేద్దామని ఆశపడ్డాం అక్కడ తాతాను మనం చెడగొట్టింది రెండవసారి మళ్ళా మళ్ళా మనం ప్రార్థనకి ఉపక్రమించినప్పుడు దేవుడు మనకు అక్కడ సహాయం చేసే విధంగా ఉంటాడంట ఆశ గల్ల ప్రాణాన్ని అంటే దేవాన్ని సన్నిధిలో మోకాల్ని మొరపెట్టాలని ఆశగా ఉంది ప్రభు నాకు దేవుడు మన ప్రాణాలని తృప్తి పరుస్తాడు శరీరానుసారులు శరీరానుసారంగా ఆలోచిస్తారు ఆత్మ సంబంధమైన వారు ఆలోచిస్తారని దేవుడి స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆత్మానుసారం తొమ్మిదో వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించు నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావము ఆత్మ మనలో ఉన్నాడు దేవినా ఆత్మ మనలో లేకపోతే మనం ఏం చేస్తాము శరీరానుసారంగానే జీవిస్తాం దేవినాత్మ మనలో ఉంటే ఆత్మానుసారంగా జీవిస్తాం దేవుని ఆత్మ మనలో ఉండాలంటే దేవునితో మనకు మనకు ప్రతిరోజు అనుసంధానం కలిసి ఉండాల అనతో సహవాసం కలిగి ఉండాల దేవుని సన్నిధి మనము ఆహ్వానించే వారిగా ఉండండి ఆహ్వానించే వారిగా ఉండాల అక్కడే చదువుతున్నాను తొమ్మిదో వచ్చిన కింది లైన్ లో క్రీస్తు ఆత్మ ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడన క్రీస్తు మీలో నున్న ఎడలా క్రీస్తు మీలో ఉన్న ఇడల మీ శరీరము పాప మృతమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవం కలిగి ఉన్నదంట దేవుడు మనలో ఉంటే దేవుడు మనలో ఉంటేనే మనం ఆయన వారం ఆయన మనలో లేకపోతే దేవుని వారం మనం కా్రీస్తు మనలో ఉంటే పాప మృతం పాప చచ్చిన వారమే ఆత్మ జీవం కలిగి ఉంటామంట ఆత్మ జీవం కలిగి ఉన్నప్పుడు దే మనము జీవం కలిగి ఉన్నప్పుడు ఆ జీవము ఎప్పుడు శాశ్వత కాలం ఉంటుంది ఆ జీవము ఎప్పుడు అది ఆ జీవానికి చావ్ అనేదే లేదు తెరిరా ఇప్పుడు దేవుడు మనము ఆ ఒకవేళ మనం చనిపోతాం చనిపోయినప్పుడు దేవుడు మనల్ని మరలా లేపుతాడు లేపి మరలా ఆయన రెండవ రాకడ్లు మనల్ని లేపి ఆయన రాజ్యంలోనికి మనల్ని నిలబెడతాడు మనము మన ఆత్మకు మన శరీరానికి చావుంది కాని ఆత్మకు చావు లేదు అట్లాగే బైబిల్ గ్రంథం ఏం సాక్షమిస్తుందంటే మనము ఒకసారి పుడితే రెండు సార్లు తెస్తామంట రెండు సార్లు పుడితే ఒకసారి చనిపోతామంట అయితే మొదటి పుట్టుక తల్లి తల్లి ద్వారా మనం పుడతాము తర్వాత పాప్ తీసుకుందా మనం క్రొత్త జన్మ ఎత్తినట్లు అప్పుడు మనం ఒకసారే తెస్తామని బైబుల్ స్పష్టంగా చెప్తుంది కింద పదమూడు వచనంలో అంటున్నాడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించినందులా చావవలసిన వారై ఉందురు కాని ఆత్మచే ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించదరు దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తామంట ఆత్మచేత శరీర క్రియలను మనం చంపాలి చంపి దేవా మరి మీరు మాలో జీవి దేవా మాలో జీవిస్తేనే తండ్రి మేము ఆత్మానుసారంగా మేము జీవించము రోమాల్లో జీవించకపోతే మేము ఎలాగ మేము ఎలాగా ఈ శరీర క్రియలను చెప్పగలుగుతాం ప్రభు దేవుని మనల్ని మనము ఎప్పటికప్పుడే అడగాల అడిగినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు అదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అంటున్నాడు దేవుని ప్రేమించే అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడ్డకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి దేవుడు ఆయనను ప్రేమించే వారికి మన ప్రభుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మన మేలుకే జరుగుతున్నాయి అంట అయితే సమస్తము మన మేలుకే జరుగుతున్నాయంటే మేలు మేలు జరుగుతుందంటే ఇప్పుడు మన మారు పొంది రక్షణ భాప్సం పొంది దేవిని ఎంబడించే వారికి చాలా శ్రమలు బాధలు నిందలు అవమానాలు ఎన్నెన్నో ఆటుపోట్లు ఉంటాయి ఉన్నా కూడా ఉంటాయి ఉన్నప్పుడు అవన్నీ అనుభవించిన తర్వాత మనకు కలిగినవన్నీ కూడా మన అనుభవం కోసమే వస్తాయి అంటారు వచ్చినప్పుడు సమస్తము సమకుడి మనకు మంచికే అంటుండి ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టకై సమస్తము సమకూడి జరుగుతున్నది అంటే మేలుకలు మన మేలుకే జరుగుతున్నాయంట మనకు శ్రమ రాని నింద రాని అవమానం రాని ఏదైనా రాని మన మేలు కోసమే జరుగుతున్నాయంట ఒక్కొక్కసారి అనిపించేది బాధపడతారు ఏ కొంతమంది ఏం చేశారంటే దేవుల్లోకి వస్తే మాకు అన్ని అద్భుతాలే జరగాల మంచి జరగాల అని కొంతమంది వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే జరిగినప్పుడు బాగానే దేవుని కార్యాలు పొందుకుంటారు కొంతకాలం దేవుళ్ళో జీవిస్తారు తర్వాత కొంతమేలు జరిగిన తర్వాత మళ్ళా దేవుని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందిని నేను చూశాను కొంతమంది ఏం చేస్తారంటే అద్భుతాలు జరిగిన అద్భుతాలు జరిగినాక ఇంకా అంత దేవుడు ఇంకా ఆ జరిగింది కదా అని దేవుని వదిలిపెడతారు అట్లా చాలా మంది జరిగినప్పుడు ఏమనిపించంటే వీళ్ళకు దేవుడు ఇంత మంచి కార్యం చేసిండు కదా ఇంత మంచి అద్భుతం చేసిండు కదా ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు దేవుని విడిచిపెట్టారు ఇప్పుడు కొంతకాలము బ్రతికి మళ్ళా వీళ్ళ జీవితము దేవునికి దూరం అయితే వీళ్ళ ఆత్మ నశించిపోతుందేమో కదా అనే చాలా బాధ అనిపించింది నాకు అనిపించినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థనలు కూడా పెట్టిన కొంతమంది మరలా దేవుళ్ళలోకి వచ్చిన ఉన్నారు కొంతమంది విడిచిపెట్టి ఒక బైబుల్ గ్రంథాలు ఉంది కదా ఒక పూట కూటి కోసం తన జ్యేష్టత్వపు హక్కు నమ్ముకున్న ఏషా వంటి భ్రష్టత్వం మీలో ఎవరైనా ఉన్నారో చూసుకోండి అని అట్లాగా కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆ లోక భోగేచ్చల కోసం వాళ్ళ దా వాళ్ళ వాళ్ళ అనుసరించే దాని కోసము దేవిని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దేవుని మనం దేవుని ఎంబడిస్తున్నాం దేవుని ఎంబడించినప్పుడు సమస్తము మన మేలుగా జరుగుతున్నాయంట ఒక శ్రమ వస్తుందంటే దాని వెనుక ఎంతో మేలు దేవుడు మన కోసం దాచుంటాడంట అట్లాగే యోగుకు వచ్చిన శ్రమలు అంతా ఇంత కాదు ఆ యోగుకు ఆ శ్రమ రెండంతల దీవెన దేవుడు యోగుకి ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో తెలుస్తున్నాం చూస్తున్నాం యోగుకైతే తెలియకుండానే ఆ శ్రమలు వస్తున్నాయి మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తుల గురించి రాసి పెట్టాడు ఇప్పుడు యోగును దీవించాడంటే మనం దేవుడు దీవించకుండా ఉంటాడా తప్పనిసరిగా దీవిస్తాడు అయితే దేవుడు ఏమంటాడంటే ఆత్మానుసారంగా నడవకుండా శరీర సారీ నడవకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ అదే రోమీలకు రాసిన పత్రికలో అధ్యాయం ముప్పై వచనంలో అంటున్నాడు ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఇవ్వడు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడంట మన పక్షం ఉండగా మనకి విరోధ అంటే భూమి ఆకాశం చూస్తున్న సుస్థికర్త మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రాణప్రియుడు మన పక్షాన్ని ఉన్నాడు మనకు విరోధి ఇవ్వడు అంటే మనకు విరోధైన ఎవరు అపవాదైన సాతాను ఆ సాతాను ఆ సాతాను దేవుడు మనకు చూడండి ఆ సాతాను ఎన్ని ఎన్ని ఎత్తులు వేసినా కూడా సైతానం పనులు మన మన ఎదుట జరగవు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దేవుని ప్రేమి మీరు దేవుని ఎమ్మడిస్తున్నారు కదా మీరు యేసుప్రభుని నమ్ముతున్నారు కదా ఎందుకు మీకు ఇట్లా శ్రమలు వస్తున్నాయంటే బైబిల్ గ్రంథంలో దేవుని నమ్మిన వాళ్ళకి శ్రమలు ఎక్కువ దేవుని ఎమ్మడించే వారికే శ్రమలు ఎక్కువ అయితే ఇది మనం ఏం చేస్తున్నామంటే పరుగు పన్నెంలో ఉన్నాం ఎవరైతే పోరాడి ఆ ఆ పోరాడి గెలుస్తారో వారికే ఆ రాజ్యం కాబట్టి మనకు దేవుడితో మన పక్షం ఉండగా మనకి వీరో దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తను మనకెందుకు అనుగ్రహింపడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది ముప్పై ఒకటో వచనంలో చదివానని తన సొంత కుమారిని దేవుడు మనకు అప్పగించిండు తన సొంత కుమారుని మనకు అప్పగించిన దేవుడు సమస్త మనకు ఎందుకు అనుగ్రహింపడు ఇస్తాడు ఇవ్వకుండా దేవుడు ఉండడు తన సొంత కుమారుని ఇచ్చాడు ఇచ్చి తన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకం మీదకి ఆ కుమారుడు తండ్రి మాటకు వ్యతిరేకం చేయకుండా సర్వమాన వాళ్ళి పాప పాపాల విషయమై తన ప్రాణం పెట్టాడు ఆయన గెచ్చమనే తోటలో వెళ్ళి ఆ దేవుణ్ణి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేసిండు దేవా ని చిత్తమే గిన్నె నా నుంచి తొలగించన్నాడు అన్నప్పుడు మళ్ళా ఏమంటాడు ఇది నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తమేం జరిగించ దేవుడు ఆ మన ఆ పాత్రలో నిధి త్రాగిండు మన దేవుడు ఆ యొక్క సిలువు కలువర నేను పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు అంటే ఆయన పొందిన గాయల చేత మనకు స్వస్థత దేవుడు తన ప్రియ కుమారుని అప్పగించుడు మనం ఈ లోకంలో ఎవరైనా మన బిడల్ని ఏమాట ఇస్తామా ఇవ్వం కానీ ఆయన ప్రియకుమారుని ఈ భూలోకం మీదకి పంపించండి ఇక్కడ స్పష్టంగా రాయబడి చూడండి తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వినతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్యను మనకెందుకు అనుగురైంపడు అయితే అందుచేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవడు నీతిమంతుల నీతిమంతులుగా తీర్పు తీర్చివాడేవాడు నీతిమంతులుగా తీర్పు వాడు తీర్పు తీర్చు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అంటున్నాడు ఇక్కడ అయితే ఆయన సొంత కుమారుని మనకు అప్పగించిడు తీర్పు వా నీతిమంతులుగా తీర్చివాడు దేవుడు అంటాడు నీతిమంతులుగా తీర్చివాడు నీతిమంతులుగా తీర్పు ఇచ్చేది ఎవరు మన దేవుడే మన ఇప్పుడు యేసుని అందు మారు మనసు పొందాము రక్షణ బాక్షను పొందాం దేవుడేమన్నాడు నేను నేనే నా చిత్తాను సరంగా నీ అతిక్రమంలన్నీ తుడిచి వేశాను మరెన్నడో చేసుకోను ఎవరి తుడిచి వేశాడు దేవుని నమ్మి ఆయన పాదాల చెంత మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవా ఇక్కడి నుంచి నేను ఎన్నో తప్పులు పాపాలు అపరాధాలు చేశాను ఇక్కడ నుంచి నేను నీతిగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభావ నాకు నిజమైన దేవుడు ఎవరో నేను గుర్తి నాకు తెలిసింది నేను నీ రక్తంలో నా పాపాన్ని కడగాలనుకుంటున్నానని ఆయన పాదాల చింత ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ భాషం పొందిన వారి పాపాలు మరెన్నడూ నాపం చేసుకొని మరి రక్షణ పొందని వారిని జ్ఞాపకం చేసుకున్నాడాన్ని అర్థం కదా రక్షణ పొందిన వారి ఇప్పుడు రక్షణ బాపిసం పొందిన వారినేమో పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను మరి ఎన్నాడు అని అంటున్నాడు రక్షణ లేని వారు అంటే మారు మనసు పొందని వారి పాపాలు వాళ్ళు అట్లాగే ఉంటాయని అర్థం కదా కాబట్టి మారు పొంది రక్షణ బాపం పొందిన వారు ఆయన నేను మరేమున్నాడు నీ అతిక్రామాలు నేను జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు రక్షణ లేని వారి జ్ఞాపకంలో ఉంటాయి రేపు ఈ భూమి నుంచి తీయబడ్డ తర్వాత దేవుడు అక్కడ ఎందుకు నీ పాపాలు అడిగేసుకోలేదు ఎందుకు నువ్వు ఇంకా నీ పాపంలో ఉన్నావనంటే నా పాపాలు అడిగేసుకుంది నేను బ్రవ్వ నేను మంచివాడనే కదనంటే అప్పుడు అక్కడ దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఇతను ఇతను పరలో ఇప్పుడు ఒక మనిషి ఒకరు రక్షణ వాప్సం పొందిన వాళ్ళు ఒకరు లోకం దేవుని ఎరగన వాళ్ళు రక్షణ మారు మనసు పొంది రక్షణ భాషను పొందిన వారేమో పరలక రాజుల్లో చేర్చబడతారు రక్షణ భాషం పొందన నేను కూడా పరలక రాజును చేరతా ప్రభు అంటే అక్కడ దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు నీవు ఇక్కడ ధనవంతుడు ధనవంతుడు ఏమన్నాడు వేసు ప్రభు నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి నీవు నరకా నరకాగ్నిలో నీ కొరకు సిద్ధపరిచే నరకాగ్నికి నువ్వు వెళ్ళంటాడు అక్కడ వాళ్ళుండి అదెందుకు ప్రభు నువ్వు అంటే మాకు తెలియదేస్తాయా నీ గురించి మాకు ఎవ్వరు చెప్పలేదని అనడానికి వీలుందా లేదక్కడ ఎందుకంటే దేవుడు ఇక్కడ ఎట్లానన్నా వారి ద్వారా సువార్త ఎవరిదారో ఒక ద్వారా వాళ్ళకు అందేటట్టు దేవుడు కృప చెప్తాడు చూపినప్పుడు ఆ మాటకు విని వాళ్ళు లోబడి దేవుడు దేవుడు చెప్పిన మాటకు విని వాళ్ళు మారు రక్షణ కోసం పొందినప్పుడు దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు వాళ్ళు వినకుండా పెడచీవిని పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళు వినకుండా పెడచేవ పెట్టినప్పుడు దేవుడే చేశాడు పలానా టైంలో పలానా పలానా రోజు అక్కడ పలానా వ్యక్తి నీకు సువార్థ ప్రకటించాడు అయినా నువ్వు వినలేదు నువ్వు పెడచేవునే పెట్టావు నువ్వు ఆరాధిస్తున్న వాళ్ళే నిజమైంది అనుకున్నావు అయితే అది అబద్ధం అని తెలిసింది అని దేవుడు అక్కడ చెప్తే అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి అసలు అవకాశం ఉంటుందా దేవుడు తన రక్తాన్ని వ్యర్థ వ్యర్థపరచడానికి భూమి వచ్చాడా మన కోసం చాలా మంది ఎంతో మందికి చెప్పినా కూడా అసలు పెడచూని పెడతారు నిజమైన దేవుడు ఇతనే నమ్మ ఇతనే నయ్యా మీరు మిని నమ్ముకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చీపు లెక్కలో తీసేస్తున్నారు దేవుని నమ్మి వెంబడించే వారిని కూడా ఏం చేస్తారంటే చీపు లెక్కలో వేస్తున్నారు అయితే వేసుకుంటే వేసుకుంటే వేసుకున్నారు అది తర్వాత దేవుడు న్యాయ తీర్పులో వారికి దేవుడే న్యాయం తీరుస్తాడు అయితే నీవు మనుషులను తక్కువ చేసి మాట్లాడొచ్చు కానీ దేవుని తక్కువ చేసి మాట్లాడకూడదు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఆయన మన కోసము పశువులను జలములను సముద్రాలను ప్రతిది ఆయన కలుగజేసిం ఆది కాణములను ఆది కాణంలో స్పష్టంగా ఉంది కదా దేవుడు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత జలరా జలములను సముద్రములను ఆకాశ పక్షులను చెట్లను అన్ని సృష్టించిన తర్వాత దేవుడు మానవుని సృష్టి సృష్టించిన దేవుని తృ కరిస్తే మనకి ఇంకా ఏమన్నా ఏమన్నా న్యాయం ఉంటదా ఉండదు కదా అట్లాగా దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు రోమిలకు రాసిన అదే రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము నా తోడు ప్రతి మోకా రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదకొండో వచనం చదువుతున్నాను నా తోడు ప్రతి మోకాళ్ళను వంగును నా తోడు ప్రతి మోకాలను నా వంగును ప్రతి నాలుకయ్యూ దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అంటే దేవుడు ఎవరి మీద ప్రమాణం చేయట్లా దేవుని మీదనే ప్రమాణం చేస్తున్నాడు నా తోడు ప్రతి వంగును ప్రతి నాలుకయ్యూ నన్ను శుతించును దే ఆయన ఎదుట ఎక్కడ శుతిస్తుంది నాతోడు ప్రతి మోకాలు వంగిందంటే ఇప్పుడు భూప్రపంచం మీద ఎంతో మంది దేవుని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నప్పుడు కొంతమంది దేవుని వెంబడిస్తున్నారు కొంతమంది వెంబడించట్లేదు అయితే ఆ ప్రతి మోకాలు ఎక్కడ భూమి మీద నుంచి తీసివేయబడిన తర్వాత అక్కడికి తర్వాత దేవుడు వాళ్ళు ఎదుట కనబడ్డప్పుడు వాళ్ళు మోకరించాల్సిందే అయ్యో మేము నువ్వు నిజమైన దేవుడువా అయ్యో మేము మేము భూమి మీద ఉన్నప్పుడు ఆయన తక్కువలో దేవుడు తక్కువ కులానికి చెందిన దేవుడు అని మేము నిన్ను తృణీకరించాం ప్రభువా అని అప్పుడు వాళ్ళు సాక్ష్యం ఇస్తారు ఇక్కడ అంటున్నాడు దేవుడు స్పష్టంగా నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుక దేవుని స్ఫుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని ఎక్కడ వంగుతారు వీళ్ళు ఇక్కడ నుంచి తీసి మరణం తర్వాత వంగబడతారా భూమి మీదనే ఒకవేళ వీళ్ళు తీసివేయబడ అప్పుడు దేవుడు చూ వాళ్ళు కన వాళ్ళు ఇప్పుడు సపోజ్ దేశ ప్రపంచం మీద చాలా మంది ప్రతిరోజు ఎంతో మంది చనిపోతున్నారు కొంతమంది దేవుని నమ్ముకున్న వ్యక్తులు చనిపోతున్నారు కొంతమంది దేవిని విరగని వ్యక్తులు చనిపోతున్నారు కొంతమంది బాప్తిసం పొందిన వారు వారు మనసు రక్షణ పొందిన వారేమో దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారు మరి రక్షణ బాప్తి లేని వారు వాళ్ళు చనిపోతున్నారు వాళ్ళు దేవునికి న్యాయపీఠ తీర్పుకు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు మరి వాళ్ళు పరలోక రాజుల్లో చేరున్నప్పుడు అప్పుడు దేవుని అక్కడ వాళ్ళ మోకాలు వంగబడిద్ది కదా అయ్యో ప్రభు మేము నువ్వే నిజమైన దేవుడు అని మాకు తెలియదు అయ్యా మేము వాళ్ళు వీళ్ళు వెళ్తుంటే నా దేవుడు అనుకున్నాం ఆ అప్పుడు అక్కడ క్యాస్ట్ అనేది క్యాస్ట్ అనేది అక్కడ రాదు నోటికి ఈ భూమిది ఉన్నప్పుడు మేము ఎక్కువ క్యాస్ట్ ఇవ్వాలం అంటే క్యాస్ట్ గురించి అని తక్కువ అనుకోవద్దు అట్లా దేవుని విషయంలోకి ఏమంటున్నారంటే ఆయన తక్కువ కులానికి చెందిన దేవుడని దేవుని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అక్కడ చాలా బాధ కలిగించే నాకైతే మస్తు చాలా బాధ కలి బాధ అనిపిస్తుంది మనుషులను అంటే నువ్వు తక్కువ చేసి మాట్లాడు మనుషులను ఎంత తక్కువ చేసినా మాట్లాడు కానీ దేవుని తక్కువ చేసి మాట్లాడొద్దు దేవుని తక్కువ చేసి మాట్లాడొద్దు ఎందుకంటే భూమి ఆకాశం సృష్టికర్త ఆయన నిన్ను నన్ను నిర్మించిన ఆ నిర్మాతకుని గురించి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు మాట్లాడితే చార్న మనకు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయంలో దేవుని తప్పు చేసి ఎందుకు మాట్లాడతారు వీళ్ళు అని అనిపిస్తుంది మనుషులనంటే ఎంత తప్పు చేసి మాట్లాడినా అదేం కాదు కానీ జీవం దేవుని తప్పు చేసి మాట్లాడొద్దు దేవుడు అంటాడు జీవం దేవుని చేతిలో బడుట బహు భయంకరం అంటాడు దేవునితో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాల చాలా చాలా భయముతో వణుకుతో నడుచుకోవాల ఆయన ఆయన దేవుడు మన ఆయన ఎంత త్యాగం చేసిండు మన కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి మన కోసం నిలివెళ్ళ ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరంలో లేదంట చివరి బొట్టు వరకు మన కొరకు కార్చిండు రక్తం అంతా తర్వాత ఆయన ఒంట్లో నుంచి ఆ రక్తం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఆ ఆ గాయాలలో రక్తం కారిన తర్వాత నీరు అనేది బయటకు వచ్చిందంట అంటే రక్తం మొత్తం వెళ్ళిపోతేనే కనుక నీరు బయటకు వస్తుంది అంతగా శ్రమ పడిన ఎవరికోసం ఈ భూమిది ప్రతి సర్వమాన పాప మనుషులందరి కోసము ఆయన అంత శ్రమ పడ్డాడు అంత గొప్ప దేవుని మనము తక్కువ చేసి ఎందుకు మాట్లాడాలా మాట్లాడొద్దని నాకు చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపించినాడు నాకు అనిపిస్తుంది మనసులో దేవాని కొందనాలు వేస్తాయా వారి వారిని మీరే క్షమించాలా దేవా ఎట్లాగైనా వారిని రాజ్యంలో చేర్చబడాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే తప్ప మనము ఏమి చేయడానికి మనకు లేదు అట్లాగే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మనం శరీరానుసారంగా నడుచుకోవద్దు ఆత్మానుసారంగా నడుచుకోవాల శరీరానుసారులు శరీరం మనసు విషయాల మీద మనసును పెడతారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు అని అట్లాగే మనకు మేలు కలుగుటగా సమస్తము సమకుడి జరుగుతున్నాయంట సమస్తం సమకుడి జరుగుతున్నాయంటే దేవుడు మన ప్రతి మేలును మన దాచి ఉంచుండు దాచి ఉంచుండు కాబట్టి మనకు వచ్చే శ్రమలు కాని నిందలు గాని అవమానాలు గాని మనము దేని కూడా భయపడడానికి మనకు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మీకు మేలు కలుగుటే సమస్తము సమకుడి నేను జరిగిస్తున్నానని మాట్లాడుతున్నాడు తన ప్రియకుమారిని మనకొరకు అర్పించుండు కాబట్టి దేవుడు మనకు ఈ భూమి మీద లేకపోయినా ఆ జీవం వలన దేవుడు మన పక్షాలు ఉన్నాడు అది ఒక్కటి చాలా అనిపిస్తుంది ఆ దేవాది దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మన మనకు తోడై ఉన్నాడు మనకు దేవుడై ఉన్నాడు నాకు ఈ విషయంలో చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఈ ప్రపంచంలో ప్రభావ ఎవరికి చాలా మంది డబ్బులు ఉండొచ్చు అది కొంతవరకే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది ఇల్లు ఉండొచ్చు అవి కూడా కొంతవరకే భూకంపం వస్తే అవి ఉంటాయో తెలీదు పోతాయో తెలీదు ప్రభా వేసాయి మా పక్షాన దేవా నువ్వు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు నీవు మాకు దేవుడు అయిన అయినందుకు నీకు ఎంతో వందనాలు వేసాయి అనిపిస్తుంది అట్లాగే నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటాను పోయిన సంవత్సరంలో ఇదే ఇదే నెలలు అనుకుంటా పదకొండో నెలలో నాకు ఒక గ అయినప్పుడు ఏం జరిగిందంటే దాని కోసము చాలా బాధపడి చాలా ఇది చేసి ప్రార్థన చేసిన అయితే అన్న ఆంటీకి ఆంటీకి చెప్పిన ఆంటీకి చెప్పినప్పుడు అన్నది ఒకసారి అన్నం తెలుసుకోమా అన్నది అన్నం కూడా అడిగిన అన్న అన్నన్ అడిగినప్పుడు ఏమన్నాడంటే ఆ చంద్రశేఖర్ అన్న ఏమన్నాడంటే దగ్గరికి వెళ్ళమ్మా అక్కడ మందులు మంచి తగ్గిపోతుంది ఏం కాదని అన్నాడు సరే అని అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళి మందులు వాడినా తర్వాత కొన్ని రోజులు వాడుతానే వాడుతానే వాడుతానే ఉన్నా ఉన్న తర్వాత ఏమైందంటే మా అమ్మ వాళ్ళు ఇది నెలగా వాడుతున్నావు ఇంకా తగ్గుతలేదు ఊరికి రా ఊరికి రానంటే ఊరికి వెళ్ళినా ఊరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అది ఉండడం మంచిది కాదమ్మా అది మంచిదో చెడ్డుదో ఆపరేషన్ చేసుకొని దాన్ని తీసేయించుకోమా అది వద్దు అనే అన్నారు సరే వీళ్ళు చెప్తున్నారు కదని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళిన ఆపరేషన్ చేసిండు చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు చేసిండ్రు తాయి రిపోర్ట్ అది టెస్ట్ కు టెస్ట్ పంపించండు అది పది రోజుల తర్వాత వచ్చింది రిపోర్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే డాక్టర్ గారు అమ్మా ఇది ఆ వద్దు ఈ రిపోర్ట్లు వచ్చినాయి అది నీకు కరెంట్ అన్నా పెట్టాలా లేకపోతే ఆ భాగం రొమ్ము భాగం అన్నా అది రొమ్ములో వచ్చిందనమాట గడ్డ ఆ రొమ్ము భాగం తీసేయాలమ్మని ఆయన అన్నాడు అన్నప్పుడు నేనేం చేసినానంటే నాకు మనసులో ఇంకా దేవానికి వందనా లేసయ్యా ఏంది ప్రభా ఇట్లా చెప్తున్నాడు ఈయన అనుకొని సరే సార్ నేను వెళ్ళి మా వాళ్ళను ఒకసారి మాట్లాడి నేను సరే మళ్ళీ వస్తా సారని నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి ఏం చేసిన అంటే అన్నకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తిండు అన్నా ఇట్లా అంటున్నారు అన్న ఎట్లా చేయాలన్నా అని అంటే అన్న రిపోర్ట్లు పెట్టమ్మా నేను చూస్తానన్నాడు అంటే అన్నకు రిపోర్ట్లు పెట్టినప్పుడు అన్న చూసిండు చూసినప్పుడు ఏమన్నాడు లేదు సిస్టర్ అది నార్మల్ గానే ఉంది నీకేం భయపడొద్దు నువ్వు తొందరపడి మళ్ళా ఆపరేషన్ అని వెళ్ళొద్దు అని అన్న చెప్పిండు చెప్పినప్పుడు నాకు ఎంత సంతోషం ఇస్తుంది అంటే దేవాన్ని కొందనాలి ప్రభా నీ దైవజనం ద్వారా నాకు మాట పలికిచ్చావు అంతే చాలేసే అంటున్నాడు సేమ్ మా అమ్మమ్మలూరులోనే ఆయన కూడా సేవ చేస్తున్నాడు ఆయన ఏమంటాడంటే అమ్మ నువ్వు ఈయన చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్లు ఆయన కూడా పాస్టరే ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు నువ్వు ఎమ్మటే నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమా రొమ్మేదించుకొని ఆయన చెప్తున్నాడు ఈయన ఇట్లా చెప్పిన ఆయన చెప్పిన మాటలకు ఫస్ట్ నేను భయపడ్డా తర్వాత అన్న చెప్పిన మాటలకు నాకు చాలా ధైర్యం అనిపించింది దేవాన్ని కొందనా మరి అన్న ఇట్లా చెప్తున్నాడు నీ మాట మీద అని నేను అన్న మాట్లా అన్నతో మాట్లాడుతున్నా అన్న ఏమన్నాడు నువ్వు మీద మనుషుల మాట నమ్ముతావా ఎవరి మాట నమ్ముతావా అమ్మా అన్నాడు అంటే నేను దేవు మాట నమ్ముతానా అన్న అంటే నువ్వు వేసే మీద విశ్వాసం ఉంచమ్మా ఏం కాదు నువ్వు అంత మళ్ళా ఆపరేషన్ దాకా వెళ్ళొద్దు దేవుడు నీకేం కాదు నువ్వు మంచిగా ఉంటావు నువ్వు చేసుకో మంచిగా అన్న చెప్పాడు ఆ మాట నాకెంత ధైర్యం అనిపించింది అంటే చాలా ధైర్యం అనిపించింది దైవానికి కొందనాలు వేస్తాయని ఇంకా ప్రేర్ చేసుకున్నా ప్రేర్ చేసుకొని నేను ఇంకా ఇంకా అక్కడి నుంచి మర్వాత రోజు ఇక్కడికి వచ్చేసిన ఇంకా ప్రేర్ చేసుకున్నా ప్రేర్ చేసుకున్నప్పుడు నాకు మొన్న మొన్న కొద్ది కొద్ది రోజుల ఏమైందంటే నేను ప్రేయర్ చేసుకొని పడుకున్నా నా శరీరం చాలా బలహీనంగా ఉంది పడుకున్నప్పుడు దేవుడు దైవజన్లు ఎవరు వచ్చినా కూడా నేనైతే వేస్తాయనే నమ్ముతా అయితే దేవుడు చంద్రశేఖర్ అన్న రూపంలో వచ్చిండు అయితే దైవజన్లు వచ్చిండే దేవుడు వచ్చినట్లే నేను నమ్ముతా ఇంకా వేరే వాళ్ళు నమ్ముతారో అది అది నాకు తెలీదు నేనైతే దైవజన్ల రూపంలో ఎవరు వచ్చినా నేను వేస్తాయనే నమ్ముతా అయితే నేను ప్లే చేసుకొని పడుకున్నా బాగా నా శరీరం బలహీనంగా ఉంది చంద్రశేఖర్ వచ్చిండు వచ్చి ఒక దాంట్లో పెద్దగా ఒక దాని నిండా ఉప్పుంది ఉంది తెల్లగా మెరిసిపోతుంది ఒక పాత్ర నిండా ఉప్పుంది ఉంది ఆ ఉప్పు తీసుకొని నా తల మీద పెట్టి అన్న ప్రేర్ చేసిండు నాకు ప్రేర్ చేస్తున్నాడు ప్రేర్ చేస్తుంటే నేను ప్రేరు ప్రేర్ లేకీభవిస్తున్నా తర్వాత నా మనసులో ఏదైతే ఆలోచన ఉందో ఇక్కడ ఆపరేషన్ జరిగింది ప్రభా ఇది మంచిగా తగ్గిపోవాలా ప్రభా అని నేను ఏదైతే నేను రోజు ప్రేర్ చేస్తున్నానో ఆ ఉప్పు తీసుకొని మళ్ళా నాకు ఎక్కడైతే గాయం ఉందో ఆ గాయం మీద పెట్టి మళ్ళా ప్రేర్ చేసిండి ప్రేర్ చేస్తే ప్రేర్ చేసిండు ఇంకా అన్న నాకు కనబడతా లేడు కనబడితే ఇప్పుడు దాకా అన్న ప్రేర్ చేసిండు ఎటుపోయినా నేను అనుకున్నా అనుకున్న తర్వాత నాకు ఉదయం మేలుకొస్తే అనుకున్నా ఏ అన్న ద్వారా నువ్వే వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచినావని నాకు ఇంకా చానా సంతోషం అనిపించింది అన్నమాట అట్లాగా మనకి ఎంతో కొంతమంది ఇప్పుడు ఎట్లా సపోజు మామమ్మ లూర్లో పాస్టర్ కూడా ఆయన సేవ చేస్తున్నాడు ఆయన ఎట్లా చెప్పాలంటే లే కాదమ్మా దేవుడు ఉన్నాడు మనకు అంత మనకేం కానీ దేవుని మాటలు చెప్పి బలపరచాలి కదా ఆయన నన్ను కృంగదీచుండు రాకరు చెప్పే మాటలు ఆయన ఇంకా ఎక్కువ చెప్పి నన్ను కృంగదీర్చిండు మన మాటలు ఎట్లా ఉండాలంటే బలపరిచే వారిగా ఉండాల మనల్ని బలపరిచే వారిగా మన మాటలు ఉంటే ఆ మనిషికి చనిపోయే మనిషి కూడా బ్రతికే అవకాశం ఉంటుంది అంట విశ్వాసమైన విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరిచిన విశ్వాసం కలిగిన మాటలు మనము మాట్లాడాల అట్లా అక్కడ నేను చాలా నేను చాలా బాధపడు చాలా బాధపడి కృంగిపోయినప్పుడు దేవుడు అన్న ద్వారా మాట్లాడాడు దేవుడు ఎంతో బలపరిచి దేవుడు ఆయన కృపలో భద్రపరిచిడు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నా తోడు ప్రతి మోకాలు వంగును నైదుట ప్రతి నాలుకై స్థుతించాడు దేవుని స్థుతించకుండా మళ్ళీ భూమి ఆకాశంకు సృష్టి అయిన మరి ఆయనను సుతించకుండా ఇంకెవరిని సుతిస్తారు ఈ లోకంలో ఇది అది అని ఎటు వెళ్ళినా అన్ని వ్యర్థమే ఆయన జీవగలిగిన దేవుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన సర్వాధికారి అయిన గొప్ప దేవుడు అయితే మన భక్తి జీవితంలో ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనము ఆత్మానుసారము శరీరానుసారం గురించి మాట్లాడుకున్నాం కదా ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుస్తారు ఉంచుతారు శరీరానుసారులు శరీర శరీరానుసారం మీద మనసించుతారని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా ఎట్లాగా దేవునికి మన భక్తి విషయంలో దేవుడు మెచ్చే విషయంలో ఎలాగుండాలో ఉండాలో కాండంలో చూద్దాం ఇక్కడ నిర్గమా కాండము అధ్యాయము నిర్గుమా కాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఒక మాట ఉంటది ఇదివరాలి నైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగా నైనను బాధ నొంది నాకు నేను నిత్యముగా వారి మొరను విందును నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కతి చేత చంపించేదెను మీ బార్యలు విధవరాలు రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనము చేసే భక్తి జీవితంలో మనం చేసే భక్తిలో దేవుడు మంచి క్వాలిటీని ఎద్దుకుంటాడంట మనం ఎట్లాగా అంటే మనం అంట విధవరాలని బాధ పెట్టకూడదంట దిక్కులేని పిల్లల్ని బాధ పెట్టకూడదంట దిక్కులేని పిల్లల్ని బాధ పెడితే ఏమైంది ప్రవ్వ విధవరాలని బాధ పెడితే ఏమైంది ప్రవ్వ అనంటే మీరు కూడా విధవగా మారుతారనే దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు మనము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్నిలో లోకంలో ఉన్న కొత్త వ్యక్తులు ఏం చేస్తారంటే విధవరాలు ఎదురు ఏం చేస్తారు ఆ మనిషి ఎదురొస్తుందని వాళ్ళు ఆ మనిషి ఎదురొచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళరనమాట అది లోకంలో ఉన్నవారు పాటిస్తారు అయితే మనం అట్లా పాటించకూడదంట అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఒకవేళ ఆమెనే మనకు ఎదురు వచ్చింది మనం వెళ్తున్నాము అయ్యో నేను శుభమాన్ని ప్రతి బయట ఆ పని మీద వెళ్తున్నాను నువ్వు నాకు ఎదురు వచ్చావని మనం మనం సనుక్కున్నాం అనుకో ఆ మాట ఆమె విని బాధ అనుకో ఆ బాధ పడ్డప్పుడు ఆమె ఆ బాధ దేవుడు చూస్తాడంట అట్లా ఇతవరాలు మరి ఎందుకోసం బాధపడుతుంది మనం ఆమెను బాధ పెడితేనే కదా బాధపడేది విధవరాలు నేనను దిక్కులేని పిల్లలు బాధ పెట్టకూడదంటే బాధ పెడితే ఆమె బాధ ఆమె బాధపడ్డప్పుడు ఆమె బాధ దేవుని ఆమె బాధ దేవుని దగ్గరికి వెళ్ళిద్దంట వెళ్ళినప్పుడు దేవుడు ఆమె పక్షాన కదులుతాడంట దిక్కులేని పిల్లలని బాధ పెట్టొద్దంట మనం దిక్కులేని పిల్లలను బాధ పెడితే మన పిల్లలు దిక్కులేని వారిగా అవుతారంట దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన కోపాక్ని మన మీద రగులు కొన్ని కథిచ్చత అయితే మన మన సేవా జీవితంలో ఎవరు అట్లాగా లేరు అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు బాధ పెట్టేవారిగా ఉండకూడదంట వారికి మనము ఎల్ప్ చేసేవారిగానే ఉండాలంట ఎల్ప్ చేసినప్పుడు దేవుడు వారి పట్ల ఒక విధవరాలు సంతోషపడింది దేవుడు సంతోషపడతాడు ఒక తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు సంతోషప సంతోషపడ్డారనుకో వాళ్ళని చూసి దేవుడు ఆనందపడతాడంట దేవుడు దేవుడు తృప్తి పొందుతాడంట అది నిజమైన భక్తి అంట దేవునికి అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళే సహాయం చేసుకుంటారు లేని వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తారా అస్సలు చేయరు మనం అట్లా ఉండకూడదంట లేని వారి దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయాలంట తల్లిదండ్రులు లేని వారి దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావాల్సిన అవసరం మనం తెలుసుకొని మన దగ్గర మనతో మనకు తగిన మనకు చేసే సహాయం మన దగ్గర వాళ్ళకు సహాయం చేసే స్తోమతుంటే మనం చేయాల మన దగ్గర స్తోమతి లేదనుకో ప్రభు వీరికి సహాయం చేయతం నా దగ్గర అయితే వీళ్ళకి సహాయం చేయడానికి నా దగ్గర లేదని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో ఒక ఒక ద్వారా వారికి సహాయం చేసే విధంగా ఉంటాడంట అలాగా దేవుడు అంటున్నాడు వారిని బాధ పెట్టే వారిగా మనం ఉండకూడదు వారిని సంతోష పెట్టే వారిగా ఉండాల మనము లోకంలో ఉన్న వారు పాటించినట్లు ఆ వాళ్ళు వస్తే మంచిది కాదు ఈ విధవరాలు వస్తే మంచిది కాదు ఈ తల్లి పిల్లలు వాళ్ళు ఎదురొస్తే మంచిది మనం లోకంలో వాళ్ళు ఉన్నట్లు మనము అట్లా పాటించడానికి వీల్లేదు మనము దేవుని అందు ఏదైనా ఇప్పుడు దేవుడు అంటాడు విధవరాల పక్షాన సాక్షాత్ ఏసు ప్రభే ఉంటాడంట ఇంకో చోటు స్పష్టంగా రాయబడి ఉంటుంది అన్నమాట దేవు విధవరాల పక్షాన నేను ఉంటానని దేవుడు మాట్లాడు దేవుడు స్పష్టంగా రాయ వాళ్ళ పక్షాన అంట ఆ విధవరాలు మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఎవరు వస్తున్నారు సాక్షాత్ ఏసు ప్రభే మన ఇంట్లోకి అది ఈ లోకంలో వారికి తెలీదు తెలియక వాళ్ళు ఏం ఇస్తారంటే అయ్యో ఈమె భర్తను కోల్పోయిందని వాళ్ళను బాధ పెట్టే వారిగా ఉంటారు అయితే మనం అట్లా బాధ పెట్టే వారిగా ఇంకొక మాట ఉంటుంది ఎఫేసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎఫేసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము వినువారికి మేలు కలుగుటట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి దేవుడు వినువారి మేలు కలిగే వాటనే మనం మాట్లాడాలంట ఆశీర్వాద వచనం మనం పలకాలంట ఇప్పుడు ఏంటి నన్ను అడుగు ఏంటి కన్నా నీళ్ళు ఆ ఇంట్లో దీవెన కరబ వచనం మనం పలికినప్పుడు పలకాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దుర్భాష ఏదియో మీ నోట రానియకుడి మనలో దుర్భాష వస్తే ఏమైతే అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచే ఉంటామంట ముప్పై వచనంలో చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నాడు దేవుడు మనం అంట ఆయనలో ముద్రింపబడి ఉన్నామంట విమోచన దినం వరకు ఆయనలో మీరు ముద్రింపబడి ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే అంటే మనము మనము మనలో దుర్భాష ఏదైనా వస్తే దేవుడు దుఃఖపడతాడా దేవుడు బాధపడతాడంటే ఇక్కడ స్పష్టంగా రాయబడింది పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నారు అంటే మనము ఆశీర్వాద వచనం పలకాల వినివారికి మేలు కలిగే వచనమే పలకాల ఇప్పుడు మనము ఒకరి మీద ఆశీర్వాదం వచ్చిన పలికామనుకో దేవుడు అది ఆమెనంటే ఆశీర్వాదం ఆశీర్వాదము వారి మీద ఆ ఆశీర్వాదం వచ్చిన అది వారి మీద అది మనం ఆశీర్వాదం వచ్చినా మనం పలికినాం ఫలాన్ని నీకు జరగాలని మేలు కలగాల ఇంట్లో సమాధానం రావాలని మనం పలికాం దేవుడు అక్కడ ఆమెనన్నాడు అనుకో ఆ సమాధానం వచ్చింది అనుకో అది ఎంతో దీవెనా కుటుంబానికి అట్లా దేవుడు చెప్తున్నాడు విను వారికి మేలు కలిగే మాటనే మీరు పలకండి గానీ దుర్భాష మన నోట రానివ్వద్దంట అయితే స్థాపనార్థాలు మనం పెట్టవద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కొంతమంది ఏం చేశారంటే నువ్వు అట్లాగో నువ్వు ఇట్లాగో అని ఏదేదో వాళ్ళకు వాళ్ళొక నోటి నుంచి వచ్చిన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు కానీ మనం అట్లా పలకడానికి వీలేదంట అంటే దేవుడు నీ నోట్లో నేను ఆశీర్వాద వచనాన్ని ఉంచాను అని దేవుడు ఇక్కడ చెప్పగానే చెప్తున్నాడు అన్నమాట అయితే మన ఆశీర్వాద వచనం పలికినప్పుడు ఆశీర్వాద వచనం జరిగిద్ది ఒకవేళ మనము దుర్భాష మాట్లాడితే ఒకవేళ అది జరిగితే అది శాపమే కదా మనం మాట్లాడిన మాట ద్వారా ఆ శాపం ఎవరు ఎవరి ద్వారా నువ్వు ఎవరు నీ నోటి ద్వారా పలికి నువ్వు అది జరిగింది శాపమే పలికినామనుకో అది దేవుడు నీ నోట్లో ఉంచిన ఆశీర్వాద వచనం నువ్వు పలికితే ఆశీర్వాదం కలిగితే నేను మాది ఒకవేళ శాపం వచనం పలికినానుకో అది శాపం కలిగితే ఆ శాపం ఎవరి మీదకి మన మీదకే నేను పలికినా అది ఆ శాపం నా మీదకే వస్తుంది కాబట్టి మనము ఎట్లా ఉండాలంట ఆశీర్వాద వచనం పలికే వారిగానే మనం ఉండాలంట మనము పరిశుధాత్మను దేవుని దుఃఖపరిచే వరకు మనం ఉండకూడదంట ఆశీర్వాద వచనం పలికి పలికితే దేవుడు పరిశుధాత్మ దేవుడు సంతోషపడతాడు ఒకవేళ మనము దుర్భాష పలికితే దేవుడు దుఃఖపడతాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఫస్ట్ మనం చదువుకున్నది మూల వచనం ఏంటంటే కీర్తన గ్రంథంలో నూట ఏడు మనం మూలవాక్యం చదువుకున్నాం ఏలై అనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తాడని మనము మాట్లాడుకున్నాం చదువుకున్నాం ఫస్ట్ మూల వచ్చినాం మనది ఆశగల్ల ప్రాణాని అంటే మనం ఆశగల్ల ప్రాణం అంటే నేనైతే అనుకుంటా ప్రభు నీ పాదాల చింత నిత్యము గడిపే అలాంటి ఆత్మీయత జీవితాన్ని నాకు దయచే ప్రభా అంటే కొన్ని కొన్ని వాక్యాలు మన కేబీపీఎం ద్వారా ఎన్నో వాక్యాలు ఇవ్వబడుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది దేవా నేను ఈ కేబీపీఎం లో కలవకపోతే ప్రభావ నేను ఈ వాక్యాలన్నీ నేను తెలుసుకునేదాన్ని కాదని అనిపిస్తుంది అట్లాగా మనం దేని గురించి లోకానికి గురించి మంచి మంచి బిల్డింగ్ కావాలి ప్రభా మంచి వస్త్రాలు కావాలి ప్రభా మంచి హోదా కావాలి ప్రభా ఆశ ఆశ కాదు కాని దేవ నీ పాదాల చింత నిత్యము ఆనందించే కృపను నాకు దయచే ప్రభా మనం ఆశపడాలంట ఆశపడ్డప్పుడు దేవుడు మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అట్లాగా ఫస్ట్ మనం ఏది ఎన్నుకోవాలంటే ఆయన పాదాల ఆయన పాదాల చింత గడిపే అనుభవాన్ని మనం కోరుకోవాలి కోరుకున్నప్పుడు పిదప దేవుడు మనకన్నీ కావలసినీ మనకు అనుగ్రహిస్తాడు ఫస్ట్ మనం ఆయన సన్నిధిని వెతికా ఆయన సంతోష పెట్టే వరకు మనం ఉన్నాం కాబట్టి మనకు అక్కడగా ఉన్నది దేవుడు మనకు అన్ని దయచేసాడు మనకు కావలసిన మనకు ఒక నిలవర నీడ వస్త్రము మనకు కావలసిన పట మనకు ఆహారం అంతే దేవుడు అన్ని మనకు దేవుడు దయచేస్తాడు మనం మొదటిగా కోరుకునేది ఏంది ఆయన సన్నిధిని కోరుకోవాల ఆయన ఆయన దేవ నీ పాదాల చింత నేను వచ్చేటప్పుడు ఏదైతే అడ్డుబండగా ఉందన్న ప్రభావ అది తొలగించి నేను నీ పాతాలక్కడ రావ నీ పాతాల చింతకు రావాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి నా ప్రాణాన్ని తృప్తిపరచని ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు మనం కూడా అలాగా కోరుకోవాలా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు ఆయన మన మూల కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం అట్లాగా మనం శరీరానుసారంగా నడవద్దు ఆత్మానుసారంగా నడవాలా ఆత్మానుసరంగా నడి నడిచినప్పుడు దేవునితో మనకు గొప్ప స్నేహం ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు మన భక్తి జీతం అంచలంచెలుగా అంచలంచెలుగా పెరిగిపోతానే ఉంటది పెరిగిపోయినప్పుడు ఈ లోకంలో ఏది వచ్చినా అది మనకు చిన్నదిగానే కనపడుతుంది ఏ సమస్య రాని అది చాలా చిన్నదిగా కనపడింది అట్లాగా దేవుడు తన అద్వితీయ కుమారుని మనకొరకి భూమిదికి పంపించింది కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిండు ఆయన ప్రాణ పిరిడైన తన కొర మన కొరకు ప్రాణం పెట్టిండు కాబట్టి ఆయనకు నమ్మకంగా మనం జీవించాలా ఆయన ఇచ్చిన సేవలో నమ్మకంగా మనము కొనసాగాల ఒకవేళ మనం అపనమ్మకంగా ఉంటే దేవుడు ఇక్కడ మాట్లాడింది కదా అదే కీర్తన గ్రంథంలో చెప్పిండు కదా ఎనిమిదో అధ్యాయంలో నీ ఉద్యోగము వేరే ఒకనికి ఇవ్వబడినంటే ఏది పోగొట్టుకున్నా నీ సేవ జీవితం మనకు మనకు పోగొట్టుకోవడానికి వీల్లేదు ఆయన సేవలో మనం ఎల్లప్పుడూ కొనసాగాల మనం బలిపీఠాలేకి ప్రసంగాలు చేయకపోయినా ఒక ఆత్మకు మనకు ఎదురుపాడా మన పరిచయం ఉన్న వ్యక్తి గాని మన పరిచయం లేని వ్యక్తి గాని తనకు యేసు ప్రభుని గురించి పరిచయం చేసి యేసే నిజమైన దేవుడమ్మా ఆయన లోక రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టిండు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిండు ఆయన రక్తాన్ని గార్చిండు మనము పుట్టగానే పాపులము మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగేసి మారమణు పొంది ఆయన రాచంలో చేర్చబడితే మనకు నిత్యము వాడబారని స్వాస్థ్యము దేవుడు మనకిస్తాడు యుగ యుగాల పరులక రాజ్యం దేవుడు మనకిస్తాడని మనం గనక ఏసు ప్రభుని ఒక వ్యక్తికి పరిచయం చేస్తే ఆ వ్యక్తి నిత్య నరకాగ్ని గుండ నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి ఆ వ్యక్తి చేర్చబడితే ఆ యొక్క సంతోషము ఆ దేవుడు అంట యేసు పాపి మారమసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలదని దేవుడు అంటున్నాడు అట్లాగా అట్లా దేవుని స్వార్థ ప్రకటించి అనేకులను కొంత నుంచి లాగినట్లు కొంతమందినైనా ప్రభుత్వ సన్నిధికి నడిపించి రక్షణ భవిష్యత్తులకు నడిపిస్తే ఆ దేవుడు ఎంతో సంతోషపడతాడంటాడు అట్లాగా మనం ఎవరిని బాధ పెట్టడానికి వీల్లేదు ఎవరిని కూడా దుఃఖ పెట్టడానికి మనకు జరిగే అవమానాలు ఎంతమంది అయినా మనల్ని బాధ మనం భరించి వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బాధను దేవుడు చూస్తాడు దేవుడు మనల్ని కూడా ఆయన ఆయన ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన గొప్ప సమర్థ దేవుడు గనక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మనము శరీరానుసరంగా నడవద్దు ఆత్మానుసరంగా నడవాలా దేవుని కనుసంధాల్లో మనం నడుచుకోవాలా ఎవరిని కూడా బాధ పెట్టడానికి ఆయన ఆయన అడుగు జడలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు ప్రతిదీ బయలుపరిచి ఆయన త్రోవలో ఇంకా ఇంకా ఇంకా ముందుకు సాగడానికి దేవుడు కృపజూపుతాడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతి తేజం ఏడా నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభా అయా ఇంతవరకునైనా వాక్యం ద్వారా నా తండ్రి సుటిగ తేటగా నాతో మాతో మీరు మాట్లాడిన్నారు నీ వాక్యం రెండంచలకలా కట్గాము ప్రభా ప్రభా చెబుతున్న నాతో మాట్లాడావు వినుతున్నాం అందరితో మాట్లాడవు ప్రభా ఓయస్సు ప్రభా నీకు వంద నాలుగు అయా మేము దేని కొరకు ఆశ కలిగి ఉండాలా ఎట్లాగా నడుచుకోవాలో మాతో మాట్లాడినారు ప్రభా నీ పాద సన్నిధి కొరకు మేము ఆశపడాలా నీతో గడుపుటకు మేము ఆశపడాలా ప్రభా మేము శరీరానుసారంగా నడవడానికి వీల్లేదన్న ప్రభా ఆత్మానుసరంగా నడవాలన్నా ప్రభావ విను వినువారికి మేలుకరమైన వచనాలే మేము పలకాలా ప్రభా అయా దుర్భాష ఏది కూడా మనోట రావద్దు దివా దివా ఇతరులను మేము ఆదరించే వారిగా ఉండాలన్న నీ ప్రేమ పంచే వారిగా ఉండాలా ప్రభా అట్టే ఆత్మీయ జీవితాన్ని దయచేయమని సమస్త మహిమ గంధ ప్రభా మీరు మాత్రమే పొందుకోమని ఏసు పరిశుధనలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ లోని బ్రదర్స్ ఇస్తారు కుటుంబాలందరికీ సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ ప్రెసిరాట్ బ్రదర్ అందరికీ